సర్వకృపాని ధీయగు ప్రభువా గొప్ప దేవ జీవం గలన తండ్రి జీవాధిపతిమైన ఏసయ్యాన్ మాకు జీవంను పోసి ప్రభ మమ్మల్ని బ్రతికించిన దేవుడో ప్రభన తండ్రి చచ్చిన వారమై ఉండగా మమ్మల్ని బ్రతికించిన దేవుడో ప్రభా నీకు వందనాలు తెలిస్తున్నాం ప్రభన తండ్రి నీ సన్నిధికి మేము సమీపించలేని స్థితిలో ఉండగా మమ్మల్ని కనుకరించినావు కరుణించినావు ప్రభ ఎంతగానో ప్రేమించినావు ప్రభన తండ్రి ఒక ఆత్మ అభిషేకించి ఏర్పరచుకొని ప్రభ సన్నిధిలో ప్రభ మేం మోకరిల్లి నేను స్థుతించి ఒక భాగ్యం మాకు దయచేసినందుకు నీకు వందనాలయ్యా ఎంతో మందికి ప్రభ లేని ఈ అవకాశం మాకు నీకు వందనాలు జీవం గల తె దేవుడు అని ప్రభ నిన్ను సత్యముతో ఆరాధించటకు ఆరాధ ఆత్మతో ఆరాధించటకు ప్రభ మాకు ఇచ్చినటువంటి యొక్క కొత్త అవకాశం కొరకు ఎన్నికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రతి ఒక్క బిడ్డను నడిపిస్తున్న దేవుడు ప్రభ ఎంత మందినో నువ్వు తట్టుతున్న ప్రభా ప్రభ ఆత్మచేత ప్రతి ఒక్కరిని అభిషేకిస్తున్న దేవుడో తండ్రి నీ యొక్క రెండంతల ఆత్మచేత నడిపిస్తున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా యొక్క కార్యాలలో మా యొక్క తండ్రి మా యొక్క ఆరోగ్యంలో మా కుటుంబ జీవితంలో ప్రభ మా సంఘ జీవితంలో మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు మాకు తోడయ్యన్న దేవుడు ప్రభన తండ్రి ఏది మాట్లాడాలో ఎక్కడ ఏమి మాట్లాడాలో ప్రభ పశుధాత్మ దేవం మాకు బోధిస్తున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి సాయంత్రకాల సమయం అందు ప్రభని యొక్క సన్నిధానంలో మేము కూర్చుండి ప్రభ నిన్ను నిన్ను స్తుంచుటకు ఆరాధించుటకు ప్రభ సాక్ష్యంలో పాటలు వాక్యముల ద్వారా నిన్ను మహిమపరచుటకు ప్రభ మమ్మల్ని ఈ రీతిగా ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు వందనాలు వందనాలనైనా ఇంత మటుకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేరును బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ పెద్దరు జీవితంలో ప్రభ ఆశ్చర్యకారములు జరిగించిన దేవుడవు మమ్మల్ని ప్రభ నా పేరు పెట్టి పిలుచుకున్న దేవుడవు నీ యొక్క అరచేతిలో మమ్మల్ని చెకియున్న దేవుడవు ప్రభ ఏడబాయని నీకు కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి ప్రభను సజీవుడు అయి ఉండి మధ్యన సంచరిస్తున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం కల్మషము మలినము లేకుండా ప్రభ పరిశుద్ధ హృదయంతో నీకు సన్నిధిలో ప్రభ మోకరించుటకు ప్రభ మమ్మల్ందరినీ తట్టి లేపినావు నడిపించినావు పరిశుద్ధపరిచినావు నీకు వందనాలయ్యా అను దినము మేము పరిశుద్ధ లోనికి నడిపించబడుటకు ప్రభ కృప చూపించండి ప్రభ తండ్రి మా కుడి వైపున ఎడమ వైపున ప్రభ ఎలాంటి శోధనలు సైతానం ఆటంకంలు కలగకుండా దుష్టుడి నుంచి మమ్మల్ని దూరపరిచిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఈ సాయంత్రకాల సమయంలో ప్రభ రానయ్యిన బిడ్లందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభన తండ్రి యొక్క నెట్వర్క్ కనెక్షన్ విషయంలో ప్రభ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ప్రభల తండ్రి సహాయం చేయండి కనెక్షన్స్ అన్ని సరి చేయండి నాయన నా వారు ఏ స్థలంలో ఎక్కడున్నారో కూడా ప్రభన తండ్రి మీరు ఎదిగిన దేవుడవు ప్రభ ప్రతి ఒక్కరు నడిపించండి రానయ్యిన బిడ్లను అందరినీ కూడా ప్రభ తోడుకొని ప్రభా ప్రభ ఇక్కడున్న బిడ్లందరినీ జీవించండి ప్రతి ఒక్క కుటుంబంలో మీ యొక్క గొప్ప కార్యలు ఆశ్చర్యకార్యంలు జరిగించండి నాయన ఏసే నీకు సమీపంగా మేము జీవిస్తూ నిన్ను ఆనుకుని జీవించే జీవితం మాకు ఇచ్చినందుకు నీకే వదనాలు తెలిసిన మా కాశం మందు మహాకాశ మందు ఆశీనవైన ఏసయ ఈ ప్రభ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని దర్శించండి మమ్మల్ని బలపరచండి మా యొక్క విశ్వాసంలో మమ్మల్ని సిద్ధపరచమని నా తన సమస్త ఘనత మహిమ ప్రభావంలు మీ యొక్క పరిశుద్ధ నామంకే చెల్లిస్తున్నాను తండ్రి సేవలో ప్రభ మరి ఇంకెంత మంది ఎంత దూరంలో ఉన్నారో బిడ్లను నడిపించను అయినా వారి సేవ సేవను ఆటంకం కలవనియకుండా ప్రభు నిరాటంకంగా ప్రభా ఆత్మకారు జరిగించమని ఏసయ శక్తి కలిగే నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె పాడుతున్నాము దేవాని తాలంపులు ఆ మూల్యామైన వినాయడా నాయడాలనీ కరుణ సర్వసాదాని లచుచున్నది దేవాని తాలంపులు ప్రభు ప్రభునికు నేడే స్థుతి పాడేదహృదయముతో స్థుతులర్పింతు ప్రభుని కు నీడే స్థుతి పాడేద హృదయముతో స్థుతించి వర్ణించి ఘనపరతున్ స్థుతించి వర్ణించి ఘనపరతున్ నీవే నారక్షకుడవని దేవాని తాళంపులు మూల్యమైన వినాయడా నా ఎడాలని కరుణ సర్వసాదాని లచ్చుచున్నది దేవాని తాలంపులు మొదట నిన్ను ఎరుగనతిని మొదటే నన్ను ఎరిగిటివి మొదట నిన్ను ఎరుగనతిని మొదటే నన్ను ఎరిగితీవి వెదు కాలేదు ప్రభువా నేను వేదు కాలేదు ప్రభువా నేను వెదకి పాపిని దేవా తాళంపులు ఆ మూల్యమైన వినాయడా నాయడాలని కరుణ సర్వసాదా నిలచుచున్నది దేవాని తాలంపులు మరణమాగూబిలో నుండి కరుణానిలచేనన్ను రక్షింప మరణామాగూబిలో నుండి అనిలచేనన్ను రక్షింప మరణాము నుండి రాక్షింప మరణాము నుండి రాక్షింపనన్ నా ప్రభు బలియాయం దేవానితాలంపులు ఆ మూల్యామైన వినాయడా నాయడాలనీ కరుణ సర్వసాదాని లచుచున్నది దేవానితాలంపులు పాపలో కాములో మునిగి పాత్రుడను పాపలో కాములో మునిగి ఉంటిని పాప శిక్షకు పాత్రుడను ఏ సు ప్రాభు శిలువ సాహించెను ఏ సు ప్రాభు శిలువ సాహించెను దేవాని తాలంపులు ఆ మూల్యమైన వినాయడా నాయడాలనీ కరుణ సర్వసాదాని లచుచున్నది దేవాని తాలంపులు అద్భుతమైనది శిలువ దృశ్యం ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి అద్భుతమైన దిశలు అదృశ్యం ప్రభువును కొట్టి ఉమ్మి వేసిరి ప్రభును వర్ణింపానాశక్యము ప్రభును వర్ణింపానాశక్యము ప్రభువే సాహించే దుఃఖము దేవాని తాలంపులు ఆమూల్యమైన వినాయడా ఎడాలని కరుణ సర్వసాదాని లచున్నది దీర్వాణి తాలంపులు ఎట్లు మౌనముగా నుండు ప్రాబు చెల్లింపా కోత్ర గీతము ఎట్లు మౌనముగా ను ప్రాబు చెల్లింపా కస్తోత్రీతము కాలమంతా పాడుచుండేదా కాలమంతా పాడుచుండేదా నీ ప్రేమాపారమైనది దేవాని తాలంపులు ఆ మూల్యమైన వినాయడా నా ఎడాల నీ కరుణ సర్వసాదాని లచుచున్నది పరిషుద్ధుడా మేమున్నత సరశక్తి మంత జీవ గల తండ్రి నీకు వందనాలు ప్రభ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు వాకించ మీరు మాత్రం మాట్లాడండి ప్రభా మమ్మల్ని బలపరచండి తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి ప్రభావ ఎస్ అయ్యా ప్రతి ఒక్క వాక్యం చేత మమ్మల్ని ప్రతి దిన మమ్మల్ని హెచ్చరిస్తున్నాం మమ్మల్ని సరి చేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ తండ్రి నీకు ఏమి చెరువు మేము చెల్లించలేమే నా ప్రభ మీ సిద్ధపడాలా తె నీకు వందనాలు ప్రభావ తండ్రి మీరు అనేక విషయాలతో మీరు మాత్రం మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభా మేము ప్రతి ప్రతి దినము పెద్ద ప్రభావ చేత శుద్ధీకరింపబడాలా వాక్యం చేత ప్రభ మళ్ళీ ఎటువంటి సహాయపడండి దేవా ఈ రోజు కూడా మీరు మాత్రం మాట్లాడండి ప్రభా మమ్మల్ని బలపరచండి దేవా ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించమని నగడనే ఏ సుకృష్ణ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె రెండో రాజుల గ్రంథము ఐదో అధ్యాయము ఇక్కడ నయమాని గురించి రాయబడ్డది దేవుడు అనేకమైన విషయాలతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అనే నయమాని ఏ విధంగా జీవించిన వాడు దేవుని ఏ విధంగా చేరుకున్నాడు తన పాపలను క్షమించుకొని దేవుని సన్నిధిలో మృక్కుబరలు చేసుకుంటున్నాడు ప్రవర్త దగ్గర అది ఇక్కడ సిరియారాజు మరి ఇక్కడ అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తా ఉన్నాడు రెండో గ్రంథము ఐదో అధ్యాయము వచనం నుంచి సిరియారాజు సైన్యాధిపతి నయమను అను నొక్కడు అతని అతని తీర్థ యహోవాయ సిరియరాజు సిరియా దేశంకు జయము కలగజేసి ఉంటను కనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను అతడు మహా పరాక్రమశాలి అయి ఉండెను కాని అతడు కుష్ఠరోగిరియా సైన్యాధిపతి రాజు దగ్గరుండే సైన్యాధిపతి నయమన్న చేత ఎహోవాయే సిరియా దేశమునకు జయము కలిగజేశను ఈయన శత్రువు కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే తనకి జయము కలగజేసి కలగజేసి ఉండేను కనుక అతడు యజమానుని దృష్టికి ఏమైనా ఉండటంటే గనుడయ్యను దయ పొందినవాడయను అతడు మహా పరాక్రమశాలి అయి ఉండేను అతడు ఎట్లా ఉన్నాడంటే కుష్ఠిరోగి కుష్ఠరోగి అయి అన్ని విషయాలలో మరి ఏదానికి కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి భయంకరమైన పరిస్థితి అయితే సిరియా జనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశం పోయి ఉండేది వారచ్చట నుండి ఒక చిన్న దాని చెరగోని తేగ అది నయమాన భార్యకు పరిచారము చేయిచుండెను గుంపులు గుంపులు వెళ్ళి బయలుదేరి ఇజ్రాయేల్ దేశం మీదికి పోయి వాళ్ళు ఎక్కడ ఏమైందట నుండి ఒక చిన్నదాని చెరగోని తేగా అది నయమాన భార్యకు ఏమైందట పరిచారము చేయిచుండెను చిన్నది కదా చెరగోని తీసుకొని వచ్చినప్పుడు ఆ దేశానికి ఇజ్రాయేల్ ప్రజలు ఒక బానిసత్వంగా చెరగోని తీసుకొని వచ్చి ఆయన ఎట్లా ఇక్కడ ఉందంట ఆ చిన్నది ఎట్లా ఉంది చెరగోని తేగా అది నయమాన భార్యకి పరిచారము చేయిచుండను ఒక పని ఆ ఇంట్లో ఆమె చేస్తా ఉంది నయమాన్ ఏం చేస్తుందంట ఇంటి పనులు అన్ని పనులు చేస్తుంది పరిచారము చేయిచుండను ఇంట్లో ప్రతి ఒక్క పని ఆమె చేస్తుంది అది శమురంలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు నా ఏలిన వాడు ఉండవాలనని నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరమును బాగు చేయు నని తన యజమానిరాళితో అనెను అయితే ఈ చిన్నది ఏ విధంగా ఉన్నదంట ఈ బాధపడుతున్న నయమాను తన భార్య ప్రచారం చేస్తుంది కాబట్టి ఆమె ఎలా ఉందంట బాధపడుతూ ఉంటే తన ఆ చిన్నది మరి అక్కడ వాళ్ళ బాదనని నన్నీ చూస్తా ఉంది కదా మరి ఇంట్లో పని చేసుకుంటు తన భార్యని చూస్తా ఉంది మరి రాజు బాధపడతా ఉండవు సేనాధిపతి అని నేను కుష్టరోగమై ఉన్నది నయామానికి మరి ఏ విధంగా బాధపడుతుందో ఈ చిన్నది చూసి తను మనసులో ఏమనుకుంటుంది కదా బాధపడుతుంది అయ్యో ఈ నా నా ప్రవర్తన దగ్గర నా ఏది వాడన ఉండవలనని తన ఏలిన వాడు నేను ఎంతో కోరుచున్నాను నా ఏలినవాడు అతడు నా ఏలిన కలిగిన కుష్ఠరోగము బాగు చేయని తన యజమానురాలుతో అనేను ఆమె బాధ తట్టుకోలేక ఆమె ఏం చేస్తున్నారంట తన యజమానురాలుతోనే చెప్తుంది కదా ఎక్కడా శంబ్రులను ఒక ప్రవక్తి దగ్గరికి వెళ్ళితే ఈ కుష్టరోగము బాగవుతుందని తన యజమానితో చెప్పినప్పుడు మరి ఈ చిన్నది కూడా అనుకోవచ్చు కదా నన్ను చెరకు తీసుకొని వచ్చింది నన్ను బానిసం తీసుకొని వచ్చినప్పుడు నేను ఎందుకు వీళ్ళకు మంచి చేయాలని కఠిన హృదయము అనేది ఇక్కడ ఈ చిన్న లేకుండా ఉన్నది ఇక్కడ ఈ చిన్న అమ్మాయికి లేకుండా ఉన్నది ఎందుకంటే మీరు చెరకు తీసుకొని వచ్చి మనం బాగు చూస్తున్నారా కానీ చూడట్లేదు ఏం చేస్తుంది ఇంట్లో పనంతా చేయిస్తున్నారు వాళ్ళు వ్యక్తి పనంతా చేయించుకుంటున్నారు వాళ్ళు ఇంట్లో పనంతా చేయించుకుంటున్నారు కానీ ఈ చిన్నది ఏమైంది అంట వాళ్ళ బాధలన్నీ చూస్తుంది వాళ్ళ మంచి చెడు చూసినప్పుడు ఆమె ఆధార అన్ని అలవాట్లు చూసి మరి మన యజమానుడాలు తన భర్తకి నయమానకు కుష్ఠరోగ వచ్చిందని బాధపడుతున్నప్పుడు ఆ బాధ ఆమెగా తీసుకొని ఏం చేస్తుందంట మరి శంను ఉన్న ప్రవర్త దగ్గరికి వెళితే నా యజమానుడు కుష్ఠ రోగి బాధైపోతుంది అనుకొని తన యజమానురాలుతోని అనినప్పుడు మన యజమానురాడు కూడా ఏమైనదంట ఆ మాటకు సమర్థించి నయమాను రాజు నద్దకు పోయి దేశంలో చిన్నది చెప్పిన మాటను అతనికి తెలియజేసింది రాజు కదా నయమానుకు తెలియజేసినప్పుడు పోయి ఆమె ఏమైనాదంట చెప్పగానే సిరియా రాజు నేను ఇజ్రాయెల్ రాజునకు దూత చేత పత్రిక పంపేదనని పంపించేదనని ఆజ్ఞ ఇచ్చాను కనుక అతడు ఇరువది మనుగుల వెండియో లక్ష ఇరువది వేల రూపాయలు బంగారును పది దుస్తువులు బట్టలు తీసుకొని పోయి రాజునకు పత్రికను పంపించను ఈయన ఏం చేస్తున్నాడంట ఎవరో చెప్పిన మాట ఎందుకు వినాలని అనుకుంటున్నాడా ఈయన కూడా అనుకుంటున్నా కుఫ్టి రోగము దినం దినం ఏమైపోతుంది రెట్టింపైపోతుంది రోగం అనేది శరీరంలో కృంగిస్తా ఉంది మనిషిని కదా ఒక రోగం వస్తే ఎంతో కృంగిపోతాం కదా అని ఎంతో బాధ వేదన దుఃఖానికి అడిగిస్తా ఉంటుంది సమస్యగా చూడదు ఒకటి బాధగా అయిపోయి ఆయన ఏం చేస్తున్నాడు ఒక చిన్నది చెప్పిన యజమానాలు వెళ్ళి తన భర్తతో నయమానికి చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట ఇజ్రాయల్ రాజుకు ఏం చేస్తుంది ఒక పత్రికను పంపిస్తుంది దూత చేత పంపించినప్పుడు ఇజ్రాయల్ రాజు ఈ ఏమనుకుంటున్నా ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమ ఏదనగా నా సేవకుని నయమానులకు కలిగిన కుష్ఠరోగం ను నీవు బాగు చేయవాలనని ఈ పత్రిక చేత నీకు పంపించి ఉన్నాను ఈ పత్రికను ఏం చేసినట్ట నా నయమానునకు కలిగిన కుష్ఠరోగం నీవు బాగు చేయవాలని ఈ పత్రిక చేత నీకు పంపించి ఉన్నానని రాసినప్పుడు ఇజ్రా ఈ పత్రికను చదివి ఇజ్రా మరి ఏం చేసినట్టే తన వత్నంలో చింపుకొని చంపుటకు బ్రతి ఏం బ్రతికించుటకు నేను దేవుడన ఈ రాజు ఏమంటున్నాడు వచ్చినావు మళ్ళీ ఏం చేసినట్టు ఇజ్రాయేల్ ప్రజలని ఏం చేసినట్టు ఆయన బానిసగా తీసుకొని పోయినావు ఇంకా నువ్వు మళ్ళీ పత్రిక పంపించి ఇంకా నువ్వు నేను దేవుడనా నీకు ఇవన్నీ పత్రికలు ఎందుకు పంపిస్తున్నావు ఇజ్రాయల్ రాజు ఈ పత్రికను చదివి ఒత్తులను చింపుకొని చింపుటకు బతికించుటకు నేను దేవుడనా అతనికి కలిగిన కుష్టి రోగం మాన్పునని నా యుద్ధకు పంపుటనే పంపుటనేమి నాతో కలహంనకు కారణము అతడు ఎట్లా వెతుకుచున్నాడో మీరు ఆలోచించేదని చుంచుండా నేను చూడు ఈయన ఏం చేస్తున్నాడంటే భయపడిపోతున్నాడు మళ్ళీ ఇంకేమొచ్చి ఈయన ఏమి ఇది చేయాలనుకుంటున్నాడు నా దేశాన్ని నా రాజ్యాన్ని అని ఇతరుల రాజు భయపడి ఏం చేస్తుంటే తన వస్త్రాలన్నీ చింపుకొని మళ్ళీ ఏం అంటున్నాడంటే దేవుడన బతికించుటకు కాపాడినకి ఈయన ఏదో ఒక పెట్టుకొని వచ్చి ఏదో ఇది చేద్దామని అనుకుంటున్నాడని నయామాను మీద ఆయన పత్రికను చదివి ఆయన ఆ విధంగా ప్రవర్తించినప్పుడు ఇజ్రాయల్ రాజు తన వస్త్రంలో చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలిషాకు వినబడినప్పుడు అతడును నీ వస్త్రంలో నువ్వు ఎందుకు చింపుకుంటువి ఇజ్రాయేల్ ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనైతే తెలియబడినట్లు నా యుద్ధకు రానిమ్మో అని రాజనకు వర్తమానము పంపెను ఈ సంగతి భయపడుతున్నవన్నీ ఎలిష ఏడు అప్పుడు మీ వక్రం చింపుకుంటున్నామని ఆయన అడిగినప్పుడు ఇజ్రాయల్ రథ ప్రవక్త ఆయన ఏమాటని ఆయనకి ఏ బాధ ఉందో ఏ కష్టం ఉందో నా దగ్గర రానిమ్మని అంటాడు ప్రచున వర్తమానము చేసిందనమాట ఇజ్రాయాల ప్రవక్త యొక్క చూడు చేసినప్పుడు ఏమైందంట ఆయన మరి ఎంత నయములు గుర్రములతో రథంతో వచ్చి ఎలిషా ఇంటి జారానా ఉందని నిలిచి కదా ఎలిసా నీవు యోగ నదికి పోయి ఏడు మార్లు స్నానము చేయము నీ ఒళ్ళు మరలా బాయి నీవు శుద్ధుడవగుదు అని అతన్ని చెప్పుకో ఒక గీతను పంపాను అయితే ఎలిస ఎప్పుడైతే నయమానో ఆ మాట పత్రిక రాసిందో రాసినప్పుడు ఇజ్రాజు ఆ పత్రం పంపించినప్పుడు మరి చదివినప్పుడు మరి నయమాన్ ఏం చేసిందంటే గుర్రంలతోనూ రథంలోనూ వచ్చి ఎలిస ఇంటి ద్వారం ఉండగా ఎలిస నీవు యోధా నదికి పోయి ఏడు స్నానం చేయమని నీ ఒళ్ళు మనల బాబా నువ్వు సిద్ధుడ వగుదవని అతని చుప్పుటకు ఒక దూతను పంపిణంట ఎవరి నయమాని దగ్గరికి ఈయన లోపలున్నాడు ఆయన ఇంటి వాకిట్లు వచ్చి నిలబడ్డడు గుర్రాలతో దాదాపు అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి తనను అతడున్న ఎద్దకు వచ్చి నిలిపి తన దేవుడిని యహవ నామని బట్టి తన చెయ్యి రోగ రోగంగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ట రోగమును మాంపునని నేను అనుకుంటేనే ఆయన ఏమనుకుంటున్నాడంటే అందుకు నయమ్మాన్ కోపం తెచ్చుకొని ఆయన ఏమన తిరిగి వెళ్ళిపోతున్నాడు ఈయన వచ్చే నన్ను ముట్టి బాగు చేస్తాడేమో అనుకున్నాను కానీ ఈయన ఏంది ఎవరితోనో వెళ్ళి మరి నాకేమి చెప్తున్నాడు ఈయన అని ఆయనకి ఏముందంటే కోపం వచ్చేసిందంటే నయమ్మానికి అప్పుడు ఆయన పోయి ప్రతి ఈ ఏమంటాడంటే తన దేవుడు యహోనామని బట్టి నా చెయ్యి రోగమును ఉన్న తన మీద ఆడించి రోగం కుష్టి రోగమును మాను అనుకుంటేనే కానీ ఈయన మరి నువ్వు యోగ నదికి పోయి ఏడు మాలు నువ్వు స్నానము ఏడు మాలు స్నానము చేయవు శుద్ధుడగదు అని యువర్ధ నదికి పొమ్మని చెప్పినప్పుడు దూతతం పంపించినప్పుడు ఈయన ఏమంటున్నాడు ధమాక్కు నదులైన ప్రణాయమును ఫర్మను ఇజ్రాయల్ దేశంలోనికి నదులాంటి కంటే శ్రేష్టమైనవి కావా వాటిని స్నానం చేసి శుద్ధి అందులేనా అని అనుకొని రాజుడ్డి తిరిగి వెళ్ళిపోయాను చూడు అయితే అతని దాసులను ఒకడు వచ్చి మరి ఎంతమంది గురుగా అవుతాడు అందులో ఒక వ్యక్తి వచ్చి ఆయన ఏమంటాడు అయితే అతని దాసులో ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవేశ ఏదైనా ఒక కార్యము చేయున్నామని నియమించిన ఎడలా నువ్వు చేయకుందువా అయితే చేసి శుద్ధుడు అవుడు కమ్మని ఆ మాట దానికంటే మేలు కాదా ఏమన్నా తెమ్మంటున్నాడా ఆ చేస్తంటున్నాడా ఇప్పుడు ఏమైనా చేయమంటున్నాడా నీ ప్రాణమార్పి ఏం అడుగుతున్నాడు నువ్వు స్నానం చేయమంటుండ అంతే కదా అంతకుముచ్చిన గొప్ప కార్యం ఇంకేమైనా ఉన్నదా ఏం కదా నీ నుంచి అంటే అందులోంచి ఒక మాట చెప్పినప్పుడు ఆయన ఏం చేసిన మాట కూడా ఇంత కోపం కూడా తను అంచుకొని ఏం చే ఆయన చెప్పిన మాటకు సమాధాన పడితే దైవజోడు చెప్పిన యువగా నదిలో ఏడు మార్లు మునగగా అతని దేహము కసిపిల్ల దేహం వల్లే అతడు శుద్ధుడాయను చూడు ఆయన ఏడు మార్లు ఏడు మాటు మునగ అతని దేహం ఎట్లా అంటే కసిపిల్లల దేహం వల్లే అతడు శుద్ధుడైంది ఎప్పుడైతే ఆ మాట ఆ దైవజనుడు చెప్తాడో ఎలిష చెప్పినప్పుడు ఈయన శుద్ధుడైనప్పుడు ఆయన ప్రతి రోగాన్ని శుద్ధీకరింపబడుతుంది శుద్ధీకరింపబడ్డది ఎప్పుడైతే ఆయన హృదయంలో ఉన్నది ప్రతి ఒక్క పాపము ఉన్న పాపము కూడా పోయింది చూడడానికి ఉన్న ఆవేశము తనకున్న కోపము తనకున్న వెళ్ళిపోయింది పాపమైన జీవితం వెళ్ళిపోయినప్పుడు పచ్చపిల్లల వల్ల దేహము అంటే పచ్చపిల్లల దేహం కాగి ఆ విధంగా థైరాయిడ్ అంటే దేవుడు అక్కడ మనిషిని ఏం చేసిందంట మార్పు చెందేటట్టు చేసింది అని పసిపిల్లల దేహం వల్లే అతడు శుద్ధుడయ్యిడు అప్పుడు అతడు తన తో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇజ్రాయల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక లేడని నేను ఎరుగుదును మాట చూడు తెలవిచ్చినప్పుడు ఎలి ఆయన కానీ ఆయన హృదయంలో కఠిన పరుచుకున్నప్పుడు ఎనక తిరిగినప్పుడు ఒక మనిషి వచ్చి హెచ్చరించినప్పుడు ఆయన మార్పు మార్చుకున్నప్పుడు మరి ఏ విధంగా అయినాడు అంటే ఆయన అప్పుడు ఆయన ఏమైనాడంటే అప్పుడు పరివారంలో కూడా దైవజన్ దగ్గరకు వచ్చి ఆయన ముందర నిలిచి పిచ్చగించుము అని దేవు అనే దగ్గర అడిగి ఇజ్రాల్లో నున్న దేవుడు తప్ప లోకమంతిటం మరి దేవుడు లేడని ఎరుగుతును ఇప్పుడు నీవు నీ దాసుడైన దాసుడనైనా నా యుద్ధం బహుమానం తీసుకోమని తీసుకున్న వలసినదని అతను తెలుసా ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఇజ్రాయల్ దేవుడు అన్న ఆ యహో జీవం చూడ నేను ఏమియో తీసుకున్నాను అని చెప్పి నయమాలు అతను ఎంతో బతినారినో అతడు ఒప్పుకున పోయాను అప్పుడు యహో మాకు అప్పుడు దేవుని ఒప్పు తీర్మానం చేసుకుంటున్నాడు ఈ లోకంలో నేను ఎరగుతుందంటే హలో నేను ఎదుగుతున్నాడు బ్రదర్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అక్కడ నాకైనా మీకు కూడా అట్లే ఉందా బ్రదర్ మంచి ప్రాబ్లం ఉంది బ్రదర్ ఓకేనా బ్రదర్ హలో అప్పుడు యహోవాకు తప్ప దహన బలను మరి ఏ బలి ఇతర దేవతలకు నేను ఇక్కను అర్పింపను రెండు కంచెర గాడిదిన మోయు మొయిటి మన్ను నీ దాసుడనైనా నాకు ఇప్పించకూడదా అక్క మళ్ళీ కట్టేస్తుంది వాళ్ళు ఎన్వట్లేదక్క ఓకేనా ఇక్కడ ఇస్తుంది సిస్టర్లేక అప్పుడు ఎహోగా తప్ప మన దహ దహన దహన బలినను మరియు ఏ బలినానో ఇతర దేవతలకు నేను ఇంకా అర్పింపను ఆయన ఏం చేసుకుంటుందో తీర్మానం చేసుకుంటున్నాడు తన ఉదయాన్ని దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటున్నాడు ఆ ప్రదాత దగ్గర నేను ఇప్పటి నుంచి ఏ దహన బలినను ఏది కూడా నేను అర్పించాను ఇతర దేవతనకని ఆయన సమర్పించుకుంటున్నాడు తనని కదా ఇంకేమంటున్నాడు నా యజమానుడు మ్రొక్కటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఏడలో రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి దాసుని నన్ను క్షమించునుగాక అని నయమాను చెప్పగా ఏమంటున్నాడు ఎలిస నెమ్మది కలిగి బొమ్మని అతనికి సెలవు ఇచ్చాను అతడు ఎలిష యొద్ద నుండి ఢిల్లీ కొంత దూరము సాగిపోయాను చూడు ఇక్కడ ఎలిష ఆయన దేవుని దగ్గర మొక్కుబడిలు చెల్లించుకుంటా ఉన్నాడు ఇప్పటి నుంచి నేను ఈ ఈలో ఇజ్రాయేల్ దేవుడు ఈ లోకంలో ఎక్కడ ఉళ్ళాడు అంత గొప్ప దేవుడని ఆయన తీర్మానం చేసుకున్న తర్వాత మళ్ళా ఆయన దగ్గర ఇప్పటి నుంచి నేను ఏ దహన బలి నేను ఏది కూడా నేను ఏ సైతానకు అర్పించానని ఆయన ఒప్పుకుంటున్నాడు కానీ దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన ఏం చేస్తున్నాడంట ఆయన హృదయాన్ని దేవునికి అర్పిస్తా ఉన్నాడు అయితే అప్పుడు యజమానుడు మొక్కటకు మరి ఏ బలినైతే అర్పించను ఇప్పటి నుంచి నన్ను క్షమించమని అడిగినప్పుడు అప్పుడు ఎలిష అంటాడు నెమ్మది కరిగిపోమో అతనికి సెలవిచ్చాను అతడు ఎలిషా యుద్ధ నుండి వెళ్ళి కొంత దూరము దూరంగా సాగిపోయాను అయితే సాగిపోయి అంటే దేవుడి దగ్గర ఇక్కడ ఈ ఏమని ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తుందంటే ఈ చిన్నది చెప్పకపోతే ఆ దేశంలో మరి ఆ సువార్త అందకపోతుంది కదా ఆయన కూడా దేవుని కటాక్షం కాబట్టి దేవుని దయ ఉన్నది కాబట్టి ఆయన ఏమై అక్కడ సువార్త అందింది ఒక చిన్నదాని చూడు చిన్నదాని మనసు మనకు అదే విధంగా కలిగి ఉండాల ఆ చిన్నదాని ప్రవర్తన మనకు కలిగి ఉండాల చూడు ఆమె దానిపై ఉండి ఆమె కఠినపరచుకోలేదు ఆ దేశానికి వెళ్ళి కదా ఈ రాజు నన్ను బానిస తీసుకొచ్చిండు నా ఇజ్రాయల్ దేవు ఇజ్రాయల్ నుంచి నన్ను తీసుకొచ్చిండు ఒక బానిసకు నన్ను వాడుకుంటున్నాడని ఆమె మనసులో ఏది కపటం లేకుండా ఆ వాళ్ళ బాధ ఈమె బాధగా చేసుకొని తనని ఒక గమ్యానికి చేర్చింది ఆ చిన్నది చెప్పకపోతే ఆయన ఎలిస ప్రవక్త దగ్గరికి పోకపోతుండే ఆయన దేవుణ్ణి మయమపరచకపోతుండే మరి ఆయన మొక్కుబల్లు చెల్లించకపోతుండే అంటే ఇదంతా దేవుడు చిన్నదాన్ని బట్టి మనం నేర్చుకుంది ఏంటంటే మన హృదయం కూడా చిన్నదాని మనసు కలిగి ఉండాల కానీ ఇద్దరుల బాధను కూడా మనము అదే బాధ అను కొన్ని రోజు మనం ప్రార్థించాలా మరి ఎంతో మంది బాధలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించడానికి మనము దేవుడు మనల్ని ఇక్కడ ఏర్పరచుకున్నాడు అందుకే భూమి మీద మనం అనుకుంటుంటాము అన్ని విషయాలు చేసాం కానీ దేవుడు పటోక ఎందుకు ఏర్పరచుకున్నాడో మనము గమనించాలా ఇక్కడ చిన్నదాని ప్రకారంగా చూసినట్టయితే ఈమె దేశం కానీ దేశంకెళ్ళి అక్కడ ఉండి తన వారిని అంతా ఆమె అక్కడ ఉండి చేస్తున్నారంటే అన్ని వదులుకొని వెళ్ళి కూడా అక్కడ సువార్త ప్రకటించినప్పుడు అంటే ఆమె ఎంత ప్రవర్తనను బట్టి ఆ యజమానురాలు ఒప్పుకున్నది ఆమె ప్రవర్తన బట్టే కదా ఈమె ఎందుకు పని మనిషి నా ఇంట్లో ఉండి ఈమె నాకు ఎందుకు చెప్పాలా అని అనుకోవాలి కదా ఇమ బాలసినక ఈ మాటలు ఎందుకు వినాలి ఆమె కూడా యజమానురాలు అనుకోవాలి కదా మా ఈ చిన్నదాని ప్రవర్తన చూసి అంటే మన ప్రవర్తన కూడా అదే విధంగా ఉండాలా ఇతరులు చూసి నమ్మేటట్టు ఉండాల మన ప్రవర్తన అంటే వాళ్ళు ఆమె చెప్పిన పని అన్ని చేస్తుంటారు ఈ చిన్నది అనిపిస్తుంది ఎందుకంటే ఆమె చెప్పింది ప్రతి ఒక్క లోబడి సమస్తిచ్చి అన్ని పనులు చేస్తుంది కాబట్టి ఈ చిన్నది కూడా చెప్పుతుంది కరెక్టే కదా ఆమె అనుకోవచ్చు కదా మా ఇజ్రాయల ప్రజల్లో ఒక ఎలిసప్లవర్క్స్ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళంటే ఈమె ఎందుకు మళ్ళా అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటుంది ఇక్కడ ఎందుకు పంపిస్తుంది ఎందుకు నేను పంపాలని ఎందుకు అనుకుంటుంది ఎంత డిమాండ్ రావాలని అనుకోవాలి కదా ఆమె అనుకోకుండా ఆమె మాటకి సమతిచ్చిందంటే అంటే ఆమె ఎంత నమ్మకంగా కలిగి ఉంది చూడు మనం కూడా అదే నమ్మకం కలిగి ఆమె దేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని కూడా మార్చడానికి అవకాశం మనకు ఇచ్చింది ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా మన కుటుంబమే కాదు ఎరుగుపొరవే కాదు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మార్చడానికి మన క్రియలు అవసరము మన ప్రవర్తన అవసరము మన మనసు అవసరం వాళ్ళ ముందు మనం ఏ విధంగా జీవిస్తాం అనేది మనం జాగ్రత్త కలిగి ఉండాలా కదా ఇక్కడ దీన్ని బట్టి మనకు ఇది తెలుస్తుంది కాబట్టి మనం ప్రతి ఒక్క దాంట్లో సమర్పించాలా దేనికి కూడా మనము భయపడదు వెనుక ఎందుకంటే దేవుడు ఏర్పరచుకునే దేవుడు ఎక్కడైనా నడిపిస్తాడు కదా తన సంకల్పము తన చిత్తాన్ని నెరవేర్చనికే మనం భూమి మీద ఉన్నప్పుడు దేవుడు నడిపించలేదని నడిపిస్తాడు ఆయన పోషిస్తాడు మనం ఎప్పుడు కూడా భయపడదు వెనకడేయదు ఎందుకంటే ఆయన గురువైతే చూడాలా ఈమెకు ఏ ఆధారం లేకున్నా కూడా స్వాత చేయనికి అవకాశం దేవుడు ఆమెకి ఇచ్చిండు ఆమె మనసును ఆ విధంగా దేవుడు తయారు చేసిండు కాబట్టి ఆమె ఎక్కడున్నా కూడా ఆమెను ఏం చేసింది దేవుడిని మహమరచటగా దేవుడు ఆమెను వాడుకుంటున్నాడు ఆ చిన్నదాన్ని అయితే దేవుడు ఆ విధంగా మనను కూడా ఏర్పరచుకున్నాడు దేవుడు మనని పట్ల కూడా అదే మనసు చిన్నదాని మనసు మనకు కలిగి చిన్న మనసు మనం కూడా కలిగి ఉండాలా మనలో హృదయాల్లో కఠిన మనసు ఉండకూడదు కదా జాలి ప్రేమ అన్ని సమాధానం అన్ని ఉంటేనే మనము ఇతరులని స్వాధీనం చేసుకోగలుగుతాము ఇతర ఇతటి వాళ్ళని దేవుని సందికి నడిపించడానికి మనకు అవకాశం ఇస్తాడు దేవుడు దేవుడు అయితే ఇక్కడ ఆయన సమాధానంగా వెళ్ళమని మళ్ళీ నయమానికి చెప్పినప్పుడు ఆయన సమాధానంగా వెళుతా ఉన్నాడు వెళ్ళినప్పుడు అంతలో దైవ జ ఇరవై ఇరవై వచ్చినము దైవజనుడైన ఎలిసాకు అంతటా దైవజనుడైన ఎలిసాకు సేవకుడ గేహాజీ సిరియానుడైన ఈ నయమాన్ని తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయింది కాక నా జీవనం లేకపోయేను గాని ఎక్కువ జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతనికి కలుసుకొని అతని ఎద్ద ఏదైనానో తీసుకుందునని తీసుకుందుననుకొని ఏం చేసిన నయమాలను తీసుకొనుటకు పోచుండగా నయమాలు తన వెనుక నుండి పరుగు పరుగున వచ్చుచున్నా వారిని తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగను అందుకు క్షేమమే అని చెప్పి గయాజీ నా యజమానుడును నా చేత వర్తమానము పంపిన ప్రవహ శిష్యుల ఇద్దరు యువనులు ఎఫ్రాయిము మనమును నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు రెండు మనుగుల దిండి రెండు దుత్తుల బట్టలు దయచేయుమని సెలవిచ్చుచున్నాడు అనను అయితే ఇక్కడ ఎలిసనేమో ఆ విధంగా చెప్పి సమాధానంగా ఆయన పంపించిండు కదా ఏమని అంటే ఏ ఆయన ఏమంటాడు నా ఏమంటాడంటే ఇజ్రోల దేవుడిని యహో జీవంతో నేనేమి తీసుకోన నేను చెప్పాను ఎవరు ఎలిషా నయమాను అతని దర్శననుకో అతను ఒప్పుకోనలేకపోయిండు కదా ఆయన ఎన్ని ఏది చేసినా కూడా దేవునికి తప్పదా ఆయన ఏ బహుమానాలు ఇచ్చినా తీసుకోలేదు కానీ ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు నా యజమాని చేత ఏం చేస్తున్నాడు గేహాజీ నయమాను కలిగి వచ్చుండగా అతను ఎదుర్కొన పోయి ఆయన ఏం చేస్తున్నాడు యజమానుడు నా చేత వర్తమానం పంపిన ప్రవక్తల శిష్యుల్లో ఇద్దరు యవనులకు ఎప్రాయమో మన్యము నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చింది కనుక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండి రెండు దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చి చున్నాడనను నయమాను నీకును అనుకులమైతే రెట్టింపు రెండు రెట్టింపు వెండి తీసుకున్నమని మృతిమాలి రెండు సంచులలో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తులు బట్టలనిచ్చి తన పని వాటల్లో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి మెట్ల దగ్గరకు రాద రాగానే వారి యుద్ధ నుండి గేహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయ వారి వెళ్ళిపోయిరి అతడు లోపలికి పోయి తన యజమానులు ముందర నిలవగా ఎలిసా వాడిని చూసి గెహాజీ నీ విచ్చట నుండి వచ్చిటివని ఎసిట నుండి నీవు వచ్చితవని అడిగినందుకు వాడు నీ దాసుడని నేను ఎసటికి పోలేదనను గెహాజీ మరి ఒక్క ఎలిసా దగ్గర శిష్యుడై ఉండి తన హృదయాన్ని ఎడకుండా కదా ఆయన దే దేవుడు ఏర్పరచుకున్న తెలిసి కూడా ఆయన ఏం చేస్తున్నాడు అన్ని అబద్ధాలు చెప్పడం కదా రాజు ఇచ్చిన పట్టిక బహుమానం తీసుకొని తాను ఇంట్లో దాచిపెట్టుకొని కదా అంతటా ఎలిస వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనటకు తిరిగి వచ్చినప్పుడు నా మనుషు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రమును ఒలివ తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసులను సంపాదించుకున్నటకు ఇది సమయమా కాబట్టి నయమాను మనకు కలిగిన కుష్ఠరోగునికి నీ సంతతికిని సర్వకాలము హి అని చెప్పగా వాడు మంచువలే వలే తెల్లనైనను కుష్టమో కలిగి ఎలిసే ఎదుట నుండి బయటికి వెళ్ళను చూడని ఇక్కడ దేవుని మనసు ఆయన ఎప్పుడైతే ఏడుమార్లు మునిగిందో ఆయన దేవుని ఏం చేస్తుందో మైమ కదా ఒక శత్రువైండి కూడా ఆయన దేవుని దయ పొందుకొని ఆయన ఏమైనాడంట దేవుని దగ్గర ఆయన అర్పించుకున్నాడు తన హృదయాన్ని సమర్పించుకొని వెళ్ళిపోయి తిరిగినాక ఎవరైతే దేవుని బిడ్డ దేవుని శిష్యులై ఉండి వెంబడించి ఇవన్నీ చెడ్డు కార్యాలు చేస్తూ మరి ఈ బహుమానాలని ఆశిస్తా ఉన్నాడిన కదా ఏం చేస్తున్నాడు ఆశిస్తున్నాడు కదా నయమానిచ్చ బహుమానం రెట్టింపు తీసుకొని తను ఇంట్లో పెట్టుకొని కదా వాళ్ళు వెళ్ళి పంపించేసిన తర్వాత ఎలిచ దగ్గరకు ఎలిసా ఆ మాట అంటాడు నాతో పాటు నా మనసు నీతో రాలేదా ఆ మనసు రథము దిగి నిన్ను వెదుర్కొనకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యము వస్త్రము ఒలివ చెట్లు తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాతకు ఇది సమయమా చూడదు ఇక్కడ చూడు నయమ్మ నీకు తెలవిచ్చినప్పుడు అది సర్వకాలం అది మోకంగా ఆయనకు విడిపోయింది ఈ రోజు కూడా దేవుని బిడ్డల్లే దేవుని వెంబడించకుండా ఎంతమంది జీవితంలో తప్పు చేస్తున్నారు కదా మనం ఏడు వెంబడిస్తున్నాం ఎవరు సంపూర్ణంగా వెంబడిస్తున్నాం మనము కదా ఎందులో అయితే ఎంతమంది మోసం లేదు కదా దేవుడు ప్రతి బిడ్డని హెచ్చరిస్తూనే ఉంటాడు కానీ దేవుడు బిడ్డలు లోబడని జీవితం కదా ఈ లోకమంతా సంపాదించుకుంటున్నది ఈ లోక క్రైస్తత్వ ముహూర్తం దేవుని బిడ్డలు సేవకులే కానీ విశ్వాసులే కానీ ప్రతి ఒక్కరు ఈ లోకమంతా సంపాదించుకొని పెట్టుకుంటున్నారు ఎందుకు అది కదా అదంతా నాశనానికి అదంతా తప్పుడు కదా దేవుడు చెప్పింది ఏముంది ఈ రోజు దేవుడు మనకు ఉన్నతమైన అనుమించుడు కదా మన అపోధనను చెప్పుకుంటున్నమే కానీ దాని ప్రకారంగా మనం ఇద్దరు కూడా జీవితలేము దీని ప్రకారంగా చూసినట్టయితే ఈ రోజు అన్ని విషయాలలో ఒకప్పుడు మనం అన్ని తీసుకున్నాం కదా ఏసం పొందుకున్నాం పర్షుదాతం పొందుకున్నాం అన్య భాషలు పొందుకున్నాం అన్ని పొందుకున్నాం కానీ మేము అప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నది వాళ్ళ సంఘాలు ఉన్నాయి ఏసిన వాళ్ళు ఉన్నాయి చెప్పుకుంటున్నాయి దాని ప్రకారం నేను చూసే దాన్ని సంకల్ప అనే దేవుని నెరవేర్చలేదు ఇప్పుడు అన్ని కూడా పెట్టుకుంటున్నాయి ఎందుకంటే ఇప్పుడు గేరాజు చేసిన ప్రకారంటే ఇప్పుడు తీసుకున్నాయి దేవుడు హెచ్చరిస్తా ఉంటాడు సరి వాక్యాలు మళ్ళీ చేత మనం బలపడతా ఉంటాడు ఇలా మన ఈ లో నశించడనికే ద్రవ్యానికి దేవుడు ఇవాళ ఎందుకు బలపరుస్తున్నా మిమ్మల్ని ప్రతిదీనము దేవుని స్వామి జీవితాం ఈరోజు కాపుల్ అది ఎవ్వరు కూడా దేవుని ప్రకారంగా జీవిస్తారు దేవుడు అదే మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్క ఎందుకంటే ఈ లోకం భయంకరమైన స్థితిలో ఉండబోతుంది కదా మనం అందుకే కష్టదాపు పొందుకోమని ఎందుకు అనుకుంటున్నాం అంటే పడిపోతుంది లోకం అంతా దాని నుంచి మనము విజయం పొందాలంటే ఈ రోజు మనం విజయం పొందుకొని ప్రకారంగా జీవిస్తనే ప్రతి ఒక్క ఉండేది అన్ని ఎదుర్కోవడానికి అవకాశం దేవుడు ఇస్తాడు కదా ఈ లోకం ఎంత కదా దేవుని భయంగా పొందుకొని దేవుని భాషలు మాట్లాడుకుంటూ చాలా అబద్ధాలు తెలియరా వైస్ ఛాన్సలర్ జీవించాలి ఎంత ఉంది అలా జీవించాలను అందుకే ఈ కుష్టి రోగం దిన మనిషిని తిండిస్తుంది జీవితంలో మనుషులు చనిపోతుంది ఎందుకు దానికన్నా భయంకరమైన రోగం రాలేదా వచ్చింది ఎవరి వల్ల ఎవరి వల్ల వచ్చింది ఆ ఉన్న ఆత్మ ఇప్పటికీ మనుషులని వెంబడిస్తూ ఉంది అలాంటి ఆత్మ దుష్టాత్మలు తిరుగుతున్నాయి ఎందుకంటే సరైన జీవితంలో భయంకరమైన రోగాల దాంట్లో ఎంతో మంది అన్యం తెలియ తెలివని వాళ్ళు ఎంతో మంది చనిపోయారు ఎందుకంటే దేవుని ఈ ప్రతి దాకా తెలుపుతుంది చూడు మనము మరి ఎందుకు పేరుపట్టబడ్డాము ఎందుకు సమర్పించుకున్నాము ఎందుకు మనం పచ్చుదాకా పొందుకున్నాం ఎందుకు దేవుని భాషలు మనం మాట్లాడుతున్నాం దాన్ని గుర్తిరగల ఎవరు దేవుని నిలవడదురా ఎందుకు మనం దేవుడి పట్ల ఈరోజు మనం తడి చేసుకుంటే ఇతరులను మనము తడి చేయగలుగుతాం మన తప్పిదే వెనవలకు చెప్పలేము కదా దేవస్థాయి మనం కూడా అచ్చినానికి మనసు మనసు కలిగి ఉండాల కదా నీకు దేవుడు అన్నిటే విజయం ఇస్తారు ఎందుకు ఏడు దేవుడు ప్రతి ఒక్క నాట దేవుడు తోడే ఎందుకంటే నువ్వు ఏ ఊరకని ఏ బాధ్యత ఎక్కడనో కానీ దేవుడు నీకు తోడే అంటాడు ఆనాడు చిరానికి తోడైన మనకు తోడై ఉండడా దేవుడు నడిపేయడానికి ప్రతి ఒక్క రెడ్డిగా నడిపిస్తాడు ఈ రోజు నువ్వు ఏదో ఈ లోకాలను ఆశించదు ఏ వస్తువు అయినా ప్రతి నువ్వు ఆశించినావు అనుకో నయమాలజీ గ్యాజ లాగని జీవితం ఆ నయమానికి పట్టిన కుష్ణ రోగం మనకు వెంబడిస్తుంది ఆ రోగం అనేది మనం తొలగించుకోవాలి అంటే నువ్వు జే దేవుల్ జాగ్రత్త పలిగి జీవించాలి ఎంత జాగ్రత్తగా అంటే ప్రతి దిన జాగ్రత్తగా మాట్లాడాలా జాగ్రత్తగా జీవించాలా ఈ ఆత్మ నడిపింపు దేవునికి చాలా ముందుకు నీకు చాలా అవసరము దేవుని నడిపింపు లేకపోతే ఈ లోకాన్ని ఏది కూడా జయించాలో ముందుకు భయంకరంగా తీర్పులు భూమి మీద ఆ తీర్పులను ఉండకూడదు అంటే ఈరోజు దేవుడు చేసుకోవాలి జీవితాలి నీ శరీరాన్ని ఈ లోకం వివరించి పోదు ఎవరో చేస్తున్నారని తీర్మానం చేస్తాను హృదయం ప్రతి ఒక్కరికి ముందు ముందు వచ్చే రోగాలు భయంకరమైన రోగాలు భయంకరమైన జీవితం అవన్నీ కుటుంబాలు అది విజయానికి జరుగుతాం కదా ఈ గెలిజీ మరంతా పరిశుద్ధం దేవుడు ప్రతి ఒక్క వాక్యాన్ని ఎందుకంటే మనం లేదు ఇప్పుడు ఇప్పుడు దేవుడు చూసినట్టయితే అక్కడ దేవు చిత్తాన్ని నెరవేర్చలేవు దేవుని సహకారంతో ఏమైంది దీనికి మనం ఏం చేయగలసం అదే లేనప్పుడు మనము ఏ విధంగా తెలుసుకోని ముందు మనము చప్పదమైన జీవితంలో నడవాలి ఈ లోకంలో కానీ ఈ రోజు మన జీవితంలో అనేకమైన కార్యాలు జరగాలి అంటే జీవించాల ప్రతి ఒక్కాత్మకత అభిషేకించే ప్రతి దేవుడు ఆధన కలిగి ఉన్నప్పుడు నువ్వు విద్యా బృత పదాల్సిన అన్ని దేవుడు భయపడతాడు చూపిస్తాడు నువ్వు ఎందుకు ఏది కూడా చూపిస్తే ముందు చేత నీ ఆరు నువ్వు ఏది కూడా సడన్ గా వచ్చి నీ జీవితంలో కలతలు అయితే నాకు ఆకుడు దేవుణ్ణి దూషిస్తావా అవమానం వస్తావాత శుద్ధి దేవుడు మాట్లాడుతున్నాడు ఏదో సరిగా చేసుకుంటున్న మొన్న సమస్యలను దేవుడిస్తాడు ఇవన్నీ కనుక్కోవాలా దేవుడు నడిచింది అది చేయించగలుగుతా ఎందుకు దేవుడికి దిగానే ముందుగానే ఎందుకు చెప్తున్నాడు అంటే నాకు సరిగా అవును సరిగిన లేదు లోకం సరిగా లేదు మన పడి వెళ్తున్నప్పుడు మనలో ఎన్నో సమస్యలు ఇబ్బంది పడుతున్నాయి దానికి బాగా ఎవరు చేసుకున్నాం ఒకటే ఆ పశుభాత దేవుడే కదా చూడే ఆత్మ లేదు కూడా పుట్టబట్టుకునే జీవితం ఇదే లోకాన్ని ఆశించుకున్నాడు ఈ లోకాన్ని సమకూర్చుకుంటున్నాడు ఆయన సమకూర్చుకున్నాడు కాబట్టి ఆయన ఆ రోగము ఆయన విడిచిపెట్టింది ఈ నెల పట్టింది ఆయన దేవుందరికీ అర్పణ చేసుకున్నాడు సమర్పణ చేసుకున్నాడు ఈయన జీవితాలు ఏం చేసుకున్నాడు బలి చేసుకున్నాడు వాళ్ళు తర తల చదువు రూపాలని చూడండి చూడ తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఏం చెప్తాడు మనం దేవుడు ప్రతి ఒక్కరిస్తాడు రాక్షించడా మనం అనుకుంటాం ఎంతో చెప్తున్నారు కాదు ఈ రోజు నువ్వు చదువుతున్నావు ఏం జరి అబద్ధం ఉండొచ్చు ఈ రోజు వాక్యం మీరు ఉన్నప్పుడు నేను అబద్ధంగా నువ్వు మాట్లాడుతావా తీయగలుగుతావా పెట్టగలుగుతావా ఈ రోజు బైబుల్ ఉన్న వాక్యం నువ్వు చెప్పకుండా అన్ని అబద్ధ చెప్తున్నారు కదా మరి వాళ్ళు ఇక్కడ కూడా దుష్టాత్మ దేవుని ప్రకారంగా వాక్య ప్రకారంగా లేడాడంత వాడు కానీ వాడు మనిషి అనుకుంటాం దేవుని లేడు ఎప్పుడో వెళ్ళిపోయింది ఒకప్పుడు సత్యం చేసింది ఈరోజు అబద్ధం చెప్తుందంటే ఒక దుష్టుడే దేవు నాకు ఎవ్వు ఆ దృష్టాంతం నాకు కూడా పట్టణించే అవకాశాలు ఎంత జాగ్రత్తగా ఉంటాడా అందుకే దేవుడు ఆత్మ నివేశించి మనం కూడా తెలుసుకోవాలా ఏం బాధని చెప్తున్నారు నేను జీవిస్తున్నాము ప్రతి ఒక్క దగ్గర నువ్వు జాగ్రత్త అన్ని జీవితంలో సరి చేసుకోగలుగుతాం ఎక్కడ కూర్చున్నా దేవుడు ఆరాధన చేస్తే దేవుడు వింటాడు దేవుడు బిడ్డకుంది అది నువ్వు కనిపెట్టుకోవాలా దేవుని సన్నిధిలో ఇంట్లో కూర్చున్నప్పుడు నువ్వు నీ కుటుంబం దేవుడు అక్కడ దిగుతాడు ఇద్దరు నువ్వు దేవుడు అక్కడ ఉంటాడు ఒకరున్నా ఇద్దరుగా దేవుడు దేవుడు దిగస్తాడు దేవుడు మాట్లాడే దేవుడు ఆయన కనిపించే దేవుడు ప్రతి ఒక్క దగ్గరికి పాతకాలంలో ప్రత్యక్షమైన దేవుడు ఈ రోజు మనకు కనబడకుండా ఉంటాడా నువ్వు అడుగుతావు మనకు దేవుడు కనబడుతున్నాడు అంతే తేడా కానీ దేవుడు ఆలోచించి ఈ రోజు వరకు దేవుడు ఒకటి తిట్టుకున్నాడు కానీ మనుషులమే అనే విధాలుగా ముందున్న బోధ ఇప్పుడు లేదు పోయింది ఒకప్పుడు మమ్మల్ని బలపరిచింది ఇప్పుడు లేదు పోయింది ఇప్పుడు దాని పోగొట్టుకొని భయంకరమైన స్థితిలో ఉండబోతుంది కానీ దాని నుంచి విడిపించే దేవుడు ఒక్కడే అది ఆ రోజు ఈ రోజు నువ్వు సిద్ధం చేసుకుంటున్నావా నీ హృదయాన్ని ఆ కుటుంబంలో వినిపిస్తున్నావాస్తున్నావా ఈ లోకం నశిస్తు వెతుకుతావా దేవుడు హృదయ శక్తి అందరూ ఆయన ఉదాహరణ ఏముంది నశించే వాళ్ళ దగ్గరకు యుద్ధమైన ఉన్నది వాస్తులు అంత సంపాదించి నీ గా నశించే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి బహుమానం నేనే ఇస్తా ఈ లోకంది కాదు దాన్ని సంపాదించకు దేవుడిని ఏమి ఇవ్వాలనుకుంటున్నాం మరి లోకం మనకి ఏం ప్రయాపదప్పుడు దాని వెంబడించు అనేక మంది నశించనిక్కుంది చెల్లా చెద్రమైన గొర్రెలు ఉన్నాయి ఇంకా భయంకరమైన జీవితంలో చెల్లా దేవుడు నువ్వు ఆత్మ నాకు దేవుడితో మాట్లాడారు దేవునికి అదే చూపిస్తుంటాడు అవును అక్కడ ఉన్న ఒక్క మనిషిని కదిలించినా అనుకో ఉన్న గొర్రెలన్నీ చెల్లా దేవునికి ఇస్తామా ఆ టైంలో మనం విలాసి వస్తుంది ఈ రోజు నువ్వు కరెక్ట్గా ఉంటే నడిపిస్తాడు ఆ దృష్టానికి పంపిస్తాడు అబద్ధ నువ్వు ఎంత పచ్చిదాగుడు ఎంత కరెక్ట్గా ఉంటే నువ్వు అక్కడ మనం సరిదేనికి నీకు అవకాశం ఇస్తాడు ఆ గుర్రెల ఎందుకంటే ఈ కాకరలు లోకంలో అన్ని సంపాదించుకుంటున్న రాస్తు అంతస్తులు అనేకమైన తెచ్చుకొని దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టి లోకంలో ఆనందిస్తున్నారు రోగాలతోని ఆ మనుషులకి ఏమైనా జరిగిందనుకో ఆ చెల్లె చిదర మనమే పరిగెత్తాడా మనమే కాపాడాలా మనమే ఎందుకంటే దేవుని చిత్తాము ఒకప్పుడు నెరవేర్తాయి అని దేవుడు ఎదురు కానీ ఇప్పుడు అవి నెరవేర్చలేకుండా ఉన్నాయి ఈ రోజు నాకు మనసు తెలిసినప్పుడు మనం ఎంత కష్టముందే వాటిని తీసుకోవాలా మనం వెళ్ళాడ వాటిని దేవస్థానికి నడిపించాలా అవి బాధ వేరే రోగాలుస్తాయి ఇంకా కొన్ని దినాల్లో వాటిని కాపాడడం ఎవరి బాధ్యత మన బాధ్యత దేవుడు మనకు ఎన్నో విషయాలు తెలియజేస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్త ఉండాలా ఎంతసేపు మన మనమే నిఘమై ఉన్నాము ఈ రోజు పొద్దు నుంచి రాత్రి దాకా కానీ ఇతరుల కోసం ఎవరు ప్రార్థన ఎవరు ఉపవాసం ఉంటారు ఎవరు వాళ్ళ కోసం బాగా రాత్రి బదలు మనం గోజాడతాం దేవుని దగ్గర ఇవన్నీ మనకు దేవుడు కొన్ని విషయాలను మనకు అన్ని తెలియజాను ఎప్పుడైతే ఈ లోకం తట్టు తిరిగి బాధ నానికి నువ్వు ప్రార్థన చేస్తావో నీకు అనేకమైన విషయాలలో జరగబోయేటి అన్ని దేవుడు చూపిస్తాడు మాట్లాడే దేవుడు ఎందుకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చనికే భూమి వచ్చినప్పుడు ఆయన హృదయంలో నువ్వు ఎరగగలుగుతావు ఆయన దేవునికి అన్ని చూపిస్తాడు ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేటట్టుగా ఉండాలా కదా ఆ చిన్నదాని మనసు కదా దేవుడు దైవ నయమ్మను తన హృదయాన్ని ఏం చేసుకుంటూ బరిగా అర్పించుకున్నాడు దేవుని సమర్పించుకున్నాడు దేవుని మైమపరిచిండు ఆ ఎలిసా చెప్పిన ప్రకారంగా జీవించిండు అవును ఇక్కడ చిన్నపిల్లల దేహం వల్ల అయినది ఈ రోజు పసిపిల్లలా కానీ శరీరం దేహం అంతా మారాలా దేవు సన్నిధిలో వాక్యం చేత శుద్ధీకరింపబడాలా ఆయన నీళ్ళలో పనిగిండాను ఈ రోజు వాక్యం చేత మనం శుద్ధీకరించబడుతున్నాం చూడు ఏం చేస్తుంది దేవుని దేవుని దేవుని మాటలు విని కూడా ఈ రోజు ఏమైపోయింది లోకం తట్టి తిరిగిపోయింది కదా మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారంటే ఈ విధంగానే జీవించగలుగుతాం కదా అదిలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు దేవునికి సమర్పించుకున్నాడు దేవుని దయ పొందుకున్నాడు దేవుని స్వస్థతలు అన్ని పొందుకొని ఆయన ముందుకు సమాధానం ఇంటికి వెళ్తా ఉన్నాడు మరి గేహాజి లాంటి జీవితం అనుకుంటే మనకు కుటుం కుటుంబాలు తరతరాలు కానీ ఎన్ని తరాలు రోగంకే ఎందుకే వెళ్ళిపోతాయి కాబట్టి ఏందున్న జాగ్రత్త ఉంది దేవుణ్ణి వాక్య ప్రకారంగా జీవిస్తే దేవుడు ప్రతి ఒక్కరి దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రతి ఒక్క బిడతం దేవుడు కాబట్టి మనం ఈ రోజు సరిదిద్దుకుందాం ప్రార్థిద్దాం స్తోత్రం నైనా పరిశుద్ధి మహిమున్నతడా సరశక్తిమతుడ జీవంగా తండ్రి నీకు వందనాలు ఈ రాత్రి కాలం మధ్య యశోప్రభ నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రం అయినా ఇంతవరకు యశప్రభ నీ వాక్యంగా మేము జీవించిన చూస్తే మాకు దయత్ అండి తండ్రి యేసు ప్రభామాను మరి యేసుప్రవ కుష్ఠ రోగాన్ని వదులుకున్నాడు ప్రభ ఆ చిన్నది చెప్పిన ప్రకారంగా యేసు ప్రభ లోబడ్డాడు ప్రభావ తండ్రి అనే ఎటువంటి ద్వేషం లేకుండా స్వార్థం లేకుండా ప్రభ కుళ్ళు కుట్ర లేకుండా ప్రభ ఆ బిడ్డకు మాటకు సమర్థించి ముందుకు నడిచినాడు ప్రభావ అందరి బట్టిని కువందనాలు ప్రభ ఇప్పుడకు స్వత విడుదల ఇచ్చిన ప్రభావ అందరి బట్టిని జీవితం మాకు తగ్గింపు జీవితం దయచేయండి మరి చిన్న మన చేయండి ప్రభ మన కఠినం తొలగించండి ఏసు ప్రభాని మరి గెహాన్ లాంటి జీవితం అలా ఉండొద్దు ప్రభా అలాంటి దుష్టాత్మను తొలగించండి ఏసు పాతల బంధించి ప్రజలంతా విడలకోవాలా ప్రభావ ఏసు ప్రభావం అలాంటి తిరగకుండా ప్రభావ నీకు సమర్పణ జీవితం కలిగి ఉండాలా ప్రభ అలాంటి ఆపల అనేకమైన బయలుదేరిన ప్రభావ అవి నేతరాల పాత్ర బంధించి విడుదల రక్షించుకోండి నాయన ఏసూ ప్రభానికి ఉన్న నీకు సమర్పణ జీవితం కలిగి ఉండాలా ప్రభ దయచేయండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డను సాక్షిని నిలబెట్టుకోని రాగాకు పరిశుద్ధపరచుకోవాలని నదలైన ఏసుకు స్వయమ మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ నీకు వందనాలు స్తోత్రములు ఇంతవరకు నా తండ్రి నీ మందిర ఆవరణంలో ఒక దినం గడుపుట ఈ దినముల కంటే శ్రేష్టమన్నవు తండ్రి కాబట్టి నాయన ప్రతి దినం ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టి ప్రతిరోజు నాయన నీ వాక్యం దారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు దేవా నీకు వందన స్తోత్రములు తండ్రి ఇదిగో తండ్రి ఈ దేవా ఈ రోజు నైమాన్ గురించి ఆ యొక్క గురించి మీరు మాతో మాట్లాడినారు ప్రాభ కాబట్టి నైమాను తండ్రి తను సైన్యాధిపతి అయ్యుండి నేను అనేక యుద్ధంలో విజయం పొందినప్పటికీ తన శరీరంలో ఉన్న రోగం మీద తను విజయం పొందలేకపోయింది ప్రాభ కాబట్టి ఒక చిన్నది తండ్రి తనకు మార్గాన్ని చూపించింది తన సమస్యకు పరిష్కారాన్ని చూపించింది ప్రభ కాబట్టి ఈరోజు మేము కూడా తండ్రి ఇతరులకు మార్గదర్శిలాగా మేము ఉండాలా ఇతరులకి సమస్యకి పరిష్కారంగా మేము ఉండాలా తండ్రి నువ్వు చూపించిన మార్గంలో త్రోవలో దేవ అనేకులను మేము నడిపించాలా ప్రతి ఒక్కరికి తండ్రి వాళ్ళు కలిగిన బాధలను బట్టి సమస్యలను బట్టి కష్టాలను బట్టి వాటన్నిటికీ పరిష్కారం చూపేలాగా తండ్రి ఈ దినం మీరు మమ్మల్ని నిలబెట్టినారు తండ్రి ఆ రీతిగానే ఆ దినం ఆ చిన్నదాన్ని మీరు నిలబెట్టినారు ప్రావ దానిని బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రములేసయ్యా ఇదిగో నా ప్రభా తండ్రి తను ఏడు ఎప్పుడైతే తండ్రి ఆ యొక్క ఏర్ధన్ నదిలో మునిగిండో తను స్వస్థత పొందిండు ప్రాభ కాబట్టి తండ్రి ఎలీష్ అన్నాడు గెహాజీ తోటి నా మనస్సు నీతో రాలేదన్నాడు ప్రావా ఈ లోకాన్ని సంపందించుకోవడానికి ఇది సమయము అన్నాడు ప్రాభ ఈరోజు అదే క్రీస్తు గలిగిన మనసు దేవా మాకుంటే తండ్రి ఈ లోకంలో వాటి కొరకు మేము ప్రయాసపడం ప్రాభ నశించిపోతున్న ఆత్మల పట్లనైనా మేము భారం కలిగి ఉంటాం నీ మనస్సు మమ్మల్ని బలవంతం చేస్తే ఎవరు నశించిపోవడం నీ ఉద్దేశం కాదు ప్రాభ కాబట్టి ఈ లోకమంతా నీ ద్వారా రక్షణ పొందాల ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలనైనా నశించిపోకుండా ప్రతి ఒక్కరూ నీ రాజ్యంలో ఉండాల ఆ మనసు ప్రభ నిజంగా ఈరోజు మమ్మల్ని బలవంతం చేస్తే ఆ మనసు మమ్మల్ని వెంబడిస్తే మేము ఎక్కడ కూడా ప్రభా గురించి పరిచర్య చేయకుండా నీ సువార్తని ప్రకటించకుండా మేము ఉండలేం ప్రభా కాబట్టి నాయన ఈరోజు ఆ రీతిగా మేము చెప్పకుండా ఉన్నామంటే మాలో ఎలాంటి క్రీస్తు కలిగిన మనసు లేదు ప్రభా నాయన కాబట్టి ప్రతి ఒక్కరికి నాయన నీ క్రీస్తు కలిగిన మనసు దయచేయండి ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా లోకము దాని ఆశాది గతించిపోతుందన్నాం కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరం నిలుచునన్నావు ప్రభావ కాబట్టి ప్రభా ఈ లోకంలో మేము ఎంత సంపాదించుకున్నా ఈ లోకంలో నుండి మేము ఏమి తీసుకుపోలేం ప్రాభ కానీ గెహాజీ తను ఎలీషా శిష్యుడైనప్పటికీ తనకున్న భాగ్యాన్ని ధన్యతను పోగొట్టుకున్నాడు ప్రాభ కేవలం తను కలిగిన ధనాపేక్ష ప్రభ అది సమస్తమైన కీడులకు మూలం తండ్రి దానిని ఆపేక్షించు శోధనలోనూ ఉరిలోనూ ఉంటారన్నావు కాబట్టి గెహాజీ తండ్రి తను నష్టపోయిండు ప్రభా నాయన తండ్రి తనకున్న ధనాపేక్ష తనకు పాపానికి ప్రేరేపించింది తద్వారా తను కీడును కొని తెచ్చుకున్నాడు ప్రభావ కాబట్టి మాలో ఎలాంటి ధనాపేక్ష కానీ లోకం పట్ల వ్యామోహమే కానీ ఎలాంటి సుఖభోగాలే కానీ ప్రభ ఈ లోక సంబంధమైన జీవితం మాలో ఉండొద్దు ఎందుకంటే ఒకప్పుడు నాయన క్రీస్తుతో కూడా మేము నాయన పాతి పెట్టబడిన క్రీస్తుతో కూడా మేము సిలువ వేయబడిన వాళ్ళం క్రీస్తుతో కూడా మేము లేపబడిన వాళ్ళం ప్రభ కాబట్టి మా జీవం పరలోకంలో నువ్వు కాబట్టి మాకు ఈ లోకం పట్ల ఎలాంటి వ్యామోహం లేకుండా ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా ఎంత ప్రయాస పడినా అది ఏది శాశ్వతం కాదు ప్రభా శాశ్వతమైనది నీ రాజ్యం కాబట్టి ఆ రాజ్యంలో ఈ లోకంలో నుండి ఏం తీసుకుపోలేం కానీ మా వంతులో మేము ఎన్నో ఆత్మలనైనా సంపాదించి ఆత్మలని ఒక దినం నీ ఎదుట నిలబెట్టాల ఒక గొప్ప సమూహం ఒక మహిమలాగా మేము తీసుకెళ్లాల ప్రభ అలాంటి భారము ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి అలాంటి పిలుపు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి అలా ప్రవ ముందుకు కొనసాగాలన్న ఆసక్తి నీ ఆత్మ నడిపింపు అభిషేకం దేవా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం మన ఎలాంటి దురాశలు ఉన్నా కానీ ఎలాంటి ధనాపేక్ష ఉన్నా తండ్రి మాకు గొప్ప పిలుపును మేము నిర్లక్ష్యపరిచిన వారం అవుతాం కాబట్టి మీ పిలుపును మీ ఏర్పాటును నిత్యం చేసుకోమన్నాం కాబట్టి ఈ రోజు ఏది నీ పిలుపులో మీ యొక్క ఏర్పాట్లో అది మమ్మల్ని నిర్లక్ష్యపరుస్తుందో దాన్ని మేము దూరంగా పరుచుకోకపోతే నీ ప్రకారంగా మేము జీవించలేం ప్రభావ అదే గెహాజీ ద్వారా ప్రభావ మేము నేర్చుకుంటున్నాం ప్రభా ఎలీషా శిష్యుడిగా ఉండే భాగ్యాన్ని తను పోగొట్టుకున్నాడు తండ్రి ఈరోజు నీ శిష్యులుగా ఉండే భాగ్యాన్ని కూడా ఎంతో తండ్రి కేవలం వాళ్ళకున్న తండ్రి దురాశల వల్ల వాళ్ళకున్న తండ్రి కోరికల వల్ల ఈచ్ఛల వల్ల తండ్రి వాళ్ళు కోరుకునే వాటి వల్ల తండ్రి నీ శిష్యులుగా ఉండే భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు తండ్రి వాళ్ళ పిలుపును వాళ్ళ ఏర్పాటును నాయన నిర్లక్ష్యం చేసుకోలేకపోతున్నారు ఒకవేళ అట్టి వారిలోగా మేమేమైనా ఉంటే నీ దృష్టిలో మేమేమైనా ఆ రీతిగా మా జీవితాలు మేము ఉంటే మమ్మల్ందరినీ మీరు క్షమించమని తండ్రి ప్రార్థిస్తున్నాం ఇదిగో నా దేవ నా తండ్రి నా ప్రభు ప్రార్థనా ద్వారా తండ్రి రాత్రికాల సమయంలో నాయన నీ నామాన్ని బట్టి నీ సన్నిధిలో మొదపెడుతుండగా మా మరకు మీరు జవాబు దయచేసే గొప్ప దేవుడు కాబట్టే శృతి సిస్టర్ గురించి ఆ గ్లాడ్ బ్లాడర్ గురించి మేము ప్రార్థిస్తుండగా ఏసుక్రీస్తు నామంలో ఆ రాళ్ళు కరిగిపోవును గాక ఏసు క్రీస్తు నామంలో సర్జరీ కాకుండా తనకు సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక ఏసుక్రీస్తు నామంలో కుటుంబం అంతా నాయన నీ రక్షణలోకి వచ్చును గాక దేవ అలాగే గిద్యోను బాబుకి నాయన సర్జరీ కాకుండా ఏసుక్రీస్తు నామంలో తనకి స్వస్థత కలుగునుగాక కుటుంబమంతా నీ సేవలోనైనా ఏసుక్రీస్తు నామంలో వాడబడును గాక దేవా. మీరే గొప్ప కార్యం నైనా జరిగించమని ప్రార్థిస్తున్నాం అలాగే అనుష యొక్క పాపకు తండ్రి గొంతులో గడ్డలు ఉన్నాయి ఆ గొంతులో ఉన్న గడ్డల నుంచి దేవా ఏసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగాక ఎలాంటి ఆపరేషన్ లేకుండా దేవా తనకు నైనా ఏసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగాక కుటుంబమంతా నీ సేవలో ఏసుక్రీస్తు నామంలో వాళ్ళు ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం అలాగే లక్ష్మ గారికి గర్భ ఉన్న గడ్డల నుంచి దేవా మూత్రంలో ఉన్న ఇన్ఫెక్షన్ నుంచి దేవా ఆమెకి ఏసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగాక ఎలాంటి ఆపరేషన్ లేకుండా కేవలం నైనా తండ్రి మీ ద్వారా ఆమెకి ఏసు క్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగాక కుటుంబం అంతా ఏసుక్రీస్తు నామంలో నీ రక్షణలోకి వచ్చునుగాక తండ్రి అలాగే వెంకటమ్మ సిస్టర్ గురించి ప్రార్థిస్తుండగా ఆమెకున్న చేతుల వాపు నుంచి కాళ్ళ వాపు నుంచి ఏసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగాక తన భర్తలో ఉన్న తాగుడు ఆ చెడు వ్యసనాలను చెడు ఆత్మని తండ్రి ఏసుక్రీస్తు నామంలో ఆ దురాత్మని బంధించి సంపూర్ణమైన విడుదల తన భర్తకి నైనా ఏసుక్రీస్తు నామంలో కలుగునుగాక ఆ తాగుడి నుంచి తనకు విడుదల స్వస్థత దేవా ఏసుక్రీస్తు నామంలో కలుగునుగాక కుటుంబం అంతా ఏసుక్రీస్తు నామంలోకి వచ్చునుగాక దేవ అలాగే ప్రమీలమ్మ సిస్టర్ గురించి తన గొంతులో ఉన్న గడ్డల నుంచి తనకు స్వస్థతనైనా ఏసుక్రీస్తు నామంలో కలుగును కుటుంబం అంతా నీ రక్షణలో ఏసుక్రీస్తు నామంలో ఉండును కాక అలాగే అభిజ్ఞాని చిన్నపాప గురించి ఆ గురించి నరాల బలహీనత గురించి ప్రార్థిస్తుండగా తండ్రి ఆ పిట్స్ నుంచి నరాల బలహీనత నుంచి తనకి స్వస్థతనైనా ఏసుక్రీస్తు నామంలో కలుగునుగాక సుందర్రా ఎదుర్కొన్న లివర్ ప్రాబ్లం నుంచి తనలో ఉన్న ప్రతి బలహీనత నుంచి అనారోగ్యం నుంచి యేసు క్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగాక గోపదేవ తన రక్షణకు తగినట్టుగా తను జీవించుటకు సహాయం దయచేయండి మారు మీరు తనకు దయచేయమని తనకున్న చెడు వ్యసనాల నుంచి చెడు అలవాట్ల నుంచి చెడు ఆత్మలన్నిటి నుంచి ఆయన తనకు స్వస్థత విడుదల ఏసుక్రీస్తు నామంలో కలుగునుగాక రేణుకా సిస్టర్ కు ఉన్న ప్రభా ప్రతి డైజెషన్ ప్రాబ్లం నుంచి ఏసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగాక తండ్రి అలాగే తండ్రి లక్కీ అనే చిన్న పాప గురించి ఆ కాల్బోన్ గురించి ప్రార్థిస్తుండగా నైనా ఏసుక్రీస్తు నామంలో ఆమెకు స్వస్థత కలుగునుగాక సరిత అనే సిస్టర్కి కూడా తండ్రి బ్లడ్ క్యాన్సర్ నుంచి దేవా ఏసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగాక అలాగే దేవి సిస్టర్ గురించి ప్రార్థిస్తుండగా ఆ సర్జరీ విషయంలో తండ్రి ఏదైతే ఆమె ప్రార్థించిందోనైనా మీరు స్వస్థతనైనా ఆమెకి ఏసు క్రీస్తు నామంలో కలుగునుగాక తన భర్త తాగునించినైనా ఏసు క్రీస్తు నామంలో విడుదల పొందునుగాక అలాగే శివదాస్ బ్రదర్ బ్లడ్ క్యాన్సర్ నుంచి తనకి స్వస్థతనైనా ఏసుక్రీస్తు నామంలో కలుగునుగాక అన్సికనే పాపరికినైనా యొక్క ఐషుగర్ నుంచి తనకు స్వస్థతనైనా ఏసుక్రీస్తు నామంలో కలుగునుగాక అలాగే నాగేశ్వర బ్రదర్ కి లంగ్స్ లో ఉన్న ప్రాబ్లం నుంచి కిడ్నీలో ఉన్న ప్రాబ్లం నుంచి దేవా ఏసు క్రీస్తు స్వస్థత కలుగును గాక కుటుంబం అంతా అయినా ఏసుక్రీస్తు రక్షణలోకి వచ్చును కాక అలాగే తండ్రి నా యొక్క జాబ్ నేను చేసే పరిచయ విషయంలో ప్రతిదీ నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పించు ప్రతిదీ నీ చిత్తానుసారంగా నేను నడుచుకున్నటకు నీ చిత్తానుసారంగా జీవించుటకు సమస్తమునైనా నీ చిత్త ప్రకారంగా జరిగించుటకునైనా నీ కృప నాకు దయచేయమని నీ ఆత్మ నడిపింపు అభిషేకమునైనా నా జీవితమునైనా నీ చిత్త ప్రకారంగా ఉండును గాక తండ్రి కాబట్టి ప్రార్థించిన ప్రతి ప్రార్థన అంశములు తండ్రి మీరు జవాబిచ్చినారని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం దానిని బట్టి దేవ నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవ యుగుగములకు కలుగునుగాక గొప్ప దేవ నీకు స్తోత్రములు వందనాలు ఎవరైతే యొక్క ఆరాధనలో ఉన్నారు కూడికలో ఉన్నారు వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి మీ శాంతి సమాధానము నెమ్మది ఏసుక్రీస్తు నామంలో కలిగిన ప్రతి ఒక్కరి అవసరాలు అక్రతలు దేవా మీ క్రీస్తు మహిమధ్వర్యంలో తీర్చబడును ప్రతి ఒక్కరి పరిచర్యలో దేవా మీరు తోడుగా ఉండండి వాళ్ళ పరిచర్యలో గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు స్వస్థతలు జరిగించి ఎంతో మందిని ఆయన పాపంలో నుండి విడుదల పొంది రక్షణలోకి వచ్చేలాగిన మీరు సహాయం దయచను అలా ప్రతి ఒక్కరిని మీకు వరకు బలమైన పాత్రలుగా సాధనంలాగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే రాలేని వారు ఉన్నారో వాళ్ళని కూడా తండ్రి ఆసక్తి దయచేయండి తండ్రి వాళ్ళలో తీవ్రత మీరు దయచేయండి ప్రభా నాయన తండ్రి ఆ రీతిగా ప్రతి ఒక్కరికి మీరు మారు దయచేయండి మీ సన్నిధిలో ఉండే సంతోషాన్ని పొందుకునే తండ్రి నీలో వెలిగింపబడే వాళ్ళుగా నీకు సాక్షులుగా ఉండేవారిగా నాయన తండ్రి ప్రభా నానా విధములైన ఐక్య విచారాలు ఎవరు పెట్టుకోకుండా దేవా నీ సన్నిధికి వచ్చేవారిగా తండ్రి ఆ రీతిగా నీ సన్నిధిలో ఉండి నేను అడిగి నీ ద్వారా సహాయం పొందుకుంటూ వాళ్ళ జీవితంలో ముందుకు పోయేవారిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టమని వాళ్ళ జీవితాల్లో కూడా మీరే గొప్ప కార్యాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించమని వాళ్ళ సేవలో కూడా మీరు తోడుగా ఉండి నేనే ముందుకు నడిపించమని ఇంతవరకు నీ యొక్క సహాయము పరిశుద్ధాత్మ నడిపింపు దేవా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ్రీస్తు నామంలో నీకు ప్రార్థించి అడిగి మన ప్రభువైన ఏసు క్రీస్ యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడయ్యుండను గాక ఆమెన్ ప్రైజ్ లాడుస్తారు అందరికీ praise the lord and the brother praise the lord thank you doctor know, praise the lord praise the doctor brother is special lord ma'am